ం శ్రీగురుభ్యో నమ బ్రహ్మానం పరమసుఖదం కలం జ్ఞానము గగనసదృ విమలమచల ధీ సాక్షీభూ భావాతీతం త్రిగుణరహి సద్గరు మోబ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సంప్రదాయ కతృభ్యో వంశిభ్యో సదాశివసరంభ వ్యాసశంకర అస్మాచార్యపర్య వందే సద్గురు పరబ్రహ్మణే నమ హరి శ్రీ గురుభ్యో ఓం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 చిత్తరుగు రంగు గోడల ఎత్తెరుగున తెలిసినావో నీవిప్పుడు నీ చిత్తమున జగము ఎరుకను ఉత్తబయల్ అట్లా తెలియము ఊహతోడుతను తెలసి విడుగుము ఊహ జగములను తెరగున చేస్తే ఆవలి మాటను ఇరగని తెలియ ఎవరుండేరటు మీద ఊహతోడుతను తెలసి విడువును ఊహ జగములను ఇది పదవిభజన ప్రతి కందార్థంలోనూ చెప్పబడినట్లే ఈ కందార్థంలో కూడా అందరికీ తెలిసిన అత్యంత సామాన్యమైన అంశాన్ని స్వీకరించారు భగవాన్ రమణులు అంటారు ఒక వర్ణ చిత్రాన్ని చూసాం ఆ చిత్రంలో పెద్ద తుఫాన్ వచ్చినట్టు ఆ తుఫాన్లో ఆ ఊళ్ళన్ని కొట్టుకుపోతున్నట్టు ఆ పశుపక్ష్యాదులంతా మృతి చెందినట్లు ఆయా జీవరాశులన్నీ ఆ తుఫాను ప్రభావానికి గురైనట్లు ఒక వర్ణచిత్రం గీసాడు మరొక వర్ణ చిత్రంలో కార్ చి అడవి అంటుకుంది ఆ అంటుకున్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని గీసాడు మరొక వర్ణ చిత్రంలో థండర్ బోల్ట్ పిడుగు పాటు ఒక వృక్షం మీద పడితే ఆ వృక్షం ఎట్లా కాలిపోతుందో అది గీసేది మరొక వర్ణ చిత్రంలో మృత్యుముఖంలో ఆఖరి శ్వాస విడిచిపెడుతున్నటువంటి వ్యక్తి యొక్క ముఖ కవళికలు ఎలా ఉన్నాయో అలాంటి భావభావాలను ప్రతిబింబించేటట్లుగా ఆ మృత్యు లక్షణ స్థితిని కనపడేటట్లుగా గీసారు ఇలా వర్ణచిత్రాలు ఉన్నాయి ఇప్పుడు మీకు ఏం కనబడుతోంది అని అడిగారు కనబడుతుందంటే చూసిన వాళ్ళు ఏమన్నారు ఏ దృశ్యం కనబడుతోందో ఆ దృశ్యం గురించినటువంటి వర్ణన చేయడం ప్రారంభించారు ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు వారి వారి ఊహను అనుసరించి ఆ తుఫాను బిభత్సాన్ని వారి జీవితంలో వారు అటువంటి తుఫాను బిభత్సాలని చూసి ఉన్నటువంటి స్మృతి బలాన్ని ఆధారంగా చేసుకొని వాటిని వ్యాఖ్యానించి వివరించి చెప్తున్నారు అలాగే ఆ రెండవ వర్ణ చిత్రం గురించి ఆ కార్చిచ్చు గురించి మూడో వర్ణ చిత్రమైనటువంటి పిడుగుపాటు గురించి నాలుగవ వర్ణ చిత్రమైనటువంటి మృత్యుముఖం గురించి సరే అందరూ చెప్పగా విన్నారు నిజానికి ఆ వెనక ఉన్నటువంటి ఆధారభూతమైనటువంటి క్యాన్వాస్ వర్ణచిత్రం గీయాలంటే వెనకాల ఒక ఆధారం ఉండాలి కదా కాగితం ఉండాలి కదా క్యాన్వాస్ కాగితం ఆ క్యాన్వాస్ కాగితానికి ఊహ పోహలు ఏమైనా ఉన్నాయా ఊహ లేదు వ్యాఖ్యానము లేదు దాని సమర్థనీయమైనటువంటి తర్కము లేదు ఉన్నది అంతే ఆధారంగా ఇప్పుడు ఆధారంగా ఉన్నటువంటి ఆ తెర ఆ కాగితం ఆ క్యాన్వాస్ లేకపోతే ఈ ముందున్న సినిమా ఎక్కడికి ఈ ముందున్న సినిమా అనే దృశ్యం ఎక్కడ ఏర్పడుతోంది లేదు కదా అట్లే చీకట్లో పెట్టాము ఈ బొమ్మను పట్టుకెళ్ళి బొమ్మ ఉంది బొమ్మ ఉంది బొమ్మ ఉంది అక్కడ చీకట్లో అని చెప్తున్నాం బొమ్మ ఎట్లా ఉందో తెలియదు బొమ్మకు ఆధారంగా ఏముందో తెలియదు దాని భావం ఏమిటో తెలియదు దాని అనుభూతి ఏమిటో తెలియదు ప్రకాశం వచ్చింది ఇప్పుడు రాగానే అదృశ్యమానమైనటువంటి ప్రపంచం ప్రతీయమానమైన జగత్తు తూ తోస్తే ఇప్పుడు విచారణ ఎలా చేయాలట అంటే ఎదృశ్యం తన్నశ్యం కనబడేదంతా ఎప్పటికైనా పోయేది యృశ్యం తన్న తన్నశ్యం అంటే తత్ ప్లస్ నశ్యం తన్నశ్యం అంటే తత్ స్థితి నుంచి కనుక చూస్తే తత్వదర్శన స్థితి నుంచి చూస్తే ఆ తత్వదర్శన స్థితిలో ద్రష్ట ఒక్కడే ఉన్నాడు గాని దర్శనము లేదు దృశ్యము లేదు దర్శనం అనే సాధనము లేదు దృశ్యం అనేటటువంటి ధ్యేయాకార వస్తువు లేదు ద్రష్ట ఒక్కడే ఉన్నాడు బోద్ధవ్యం జ్ఞాతవ్యం అనుమంతవ్యం అంటుంది వేదాంతం గురువుగారు ఏదైనా శిష్యుడికి చెప్పినప్పుడు శిష్యుడు జాగ్రత్తగా వినాలట శ్రోతవ్యం బోద్ధవ్యం హనుమంతవ్యం జ్ఞాతవ్యం అలా పరిణామం చెందాలట శ్రవణం చేత సరిపెట్టుకోకూడదట ఈ జగజ్జీవేశ్వర త్రయం ఏదైతే ఉందో ఈ త్రయమునకు ఆధారభూతమైనటువంటి ద్రష్ట ఈశ్వరుడు జగత్ అనేది దృశ్యం జీవుడు ఊహన్వయాన్ని కదార్థంలో స్వీకరించారు స్వీకరించి నీలో ఉన్నటువంటి సత్య నేను ఏ ఆధారంగా ఉన్న నేనుందో ఆధారంగా ఉన్న నేనుకు ఏ ఊహ లేదు ये जगत ले निर्णयू ले प्रपंचमू ले अभी निराधार स्वाधार तनमीद आधार पड़ उ दी आधार ले इंकेटे सालंबू निरालमूक చూడబోతేనేమో అన్నీ దాంట్లోనే జరిగినట్లుగా కనబడుతున్నా నిజంగా చూస్తే దాంట్లో ఏమీ లేవు పోని దాన్ని అంటి ఉన్నట్టే అంతా జరుగుతున్నట్లే ఆ కళ తిరుగుతున్నట్లే కనబడుతుంది కానీ నిజ దర్శన స్థితి నుంచి చూస్తే ఇదేమీ అంటి లేదు దాన్ని కదిలించటం లేదు ఆ కదలి కలువులేవు ఈ రీతిగా బయలును దర్శించాలట అలా దర్శించి కదులుతూ ఉన్నటువంటి ఎరుకను విడవాలి తా కథలట పరమశివుడు తా కథలేటి కాబట్టి మనకి బాగా తెలిసినటువంటి వర్ణ చిత్రాన్ని ఇక్కడ సూచనగా స్వీకరించాలి సంజ్ఞారూపకంగా స్వీకరించారు ఇంకోటి ఏం చేశారు రంగు గోడ రెండో ఉపమాన తీసుకున్నారు మామూలుగా గోడ కట్టినప్పుడు సిమెంటు ఇటుకలు ఇసుక అవన్నీ కలిపి కడతారు నీళ్లు దాని మీద వర్ణచిత్రం వేస్తే అంటుకోదు అది నిలబడదు సరిగ్గా కనబడదు అందుకని ఏం చేస్తారంటే దానికి పైన ప్లాస్టరింగ్ చేసి ఆ ప్లాస్టరింగ్ మీద బాగా తెల్లటి రంగు వేసి ఆ తెల్లటి రంగు మీద వర్ణమిశ్రమాన్ని అతికించి పెయింటింగ్ వేసి దాని ఏ వర్ణ చిత్రం వేస్తే బాగా కొట్టచ్చినట్టు కనబడుతుందో ఆ వర్ణ ఆ గోడ మీద వేసి ఇది చిత్తరు రంగు గోడ ఎత్తరగున తెలసినావో నీవిప్పుడు నీ చిత్తమున జగము ఎరుకను ఉత్త అట్ల అట్లా తెలియము ఊహతోడుతన్ ఇప్పుడు గోడ గోడ ఎలా కట్టారు దానికి ప్లాస్టింగ్ ఎలా చేశారు దాని మీద వర్ణం ఆ రంగు ఎలా వేశారు ఆ రంగు మీద సరిపడే చిత్రం ఎలా వేశారో చెప్పారు ఇది ఉపమానం దాన్ని తెచ్చి ఇప్పుడు ఎక్కడన్నా ఏం చేశారంటే నీ చిత్తం ఒక గోడ కట్టాం సిమెంటు ఇటుకలు ఇసక నీళ్లు వీటితోటి కట్టాం వాసనాత్రయం గుణత్రయం ఇలాంటి వాటిని త్రిపుటి చేత చిత్తం అనే గోడ కట్టాం కడితే దాని మీద ఏ వర్ణ చిత్రాలు పనిచేయలే కనపడలే నిలబడలే ఇప్పుడు దాని మీద జగమనే చిత్రం వచ్చింది ఎట్లా వచ్చింది రంగుగోడ ఈ జగత్ అనేటటువంటిది రంగు గోడ ముందు తెల్ల రంగు వేసింది ఆ తర్వాత రజవగుణం రంగు వేసింది ఆ తర్వాత తగినటువంటి తమో కలుపుకుంది అలా రంగు గోడ తయారైంది చిత్తమేమైనప్పుడు త్రిగుణాత్మకమైనటువంటి జీవుడై ఏ రూకాను అయినంత మాత్రాన సరిపోయిందే సరిపోలే ఇప్పుడు ఏం చేయాలంట బ్రహ్మాండ స్థితి నుంచి చూసేటప్పుడు సంకల్పం నిస్సంకల్పం నిర్వికల్పం సహజ నిర్వికల్పం ఇవి ఈశ్వరుని యొక్క స్థితులు ఇవి బ్రహ్మము యొక్క స్థితులు సంకల్పమే ముజ్జగములాయే అనేది సూత్రం కాబట్టి ముజ్జగములైంది కాబట్టి త్రిమూర్తులు త్రిలోకములు ఏర్పడ్డాయి ఆయా అధిష్టాన దేవతలు ఏర్పడ్డాయి మరి ఇప్పుడు ఆ సంకల్పం నిస్సంకల్పమైంది ఆ నిస్సంకల్పం నిర్వికల్పమైంది నిర్వికల్పం సహజ నిర్వికల్పమైంది ఇప్పుడేమైంది ఎరుక అఖండ ఎరుకై లేని ఎరుకై బయలు స్థితిలో లేకుండా పోయి ఉత్తబయల్ అట్ల తెలియుము ఊహతోడు తన్ నీకెక్కడెక్కడైతే దృశ్యమానమైన జగత్తు కనబడుతోందో అక్కడక్కడల్లా జీవుడు ఈశ్వరుడు ఉన్నాడు ఎక్కడెక్కడైతే సంకల్పము నిస్సంకల్పము నిర్వికల్పము తోస్తున్నాయో अकड़ाला सहज निर्विकल निष्ठा उन्डते मेलको कला निद्र उयो अंतर्भुतमें प्रज्ञा ब्रह्म अहम ब्रह्मा स्मी अयमात्मा ब्रह्मलू शिष्युड़पे वाक्यालो वाटारभूतम तत्वमसी महावाक्यम को అయితే మహావాక్య విచారణచేత అనుసంధానం చేత జీవన్ముక్తవస్థను నిర్ణయించి బ్రహ్మానుభూతిని నిర్ణయించవచ్చు కానీ పూర్ణబోధచేత మహావాక్య నిరసన చేసాం త్రయంేత నిరసన చేసాం తే ఎన్మిథ్యా శుద్ధవిత్కించిన్ నాస్తి మ నిర్మూలమేతా నాస్తి కేవలం స్వప్ ప్రతీయమానా తథా ఇవి మూడిటికి పేరు. ఇంకా ఇవి కాక అవాంతర వాక్యాలు చాలా ఉన్నాయి అలాగే మహావాక్యాలు కూడా ఆ నాలుగు మహావాక్యాలే కాకుండా ఒక వెయ్యి ఎనిమిది మహావాక్యాలు అయితే వీటన్నింటినీ విచారణ చేసి ఆధారభూతమైనటువంటి స్థితిని సహజ నిర్వికల్ప సమాధినిష్టయను ఉంచినప్పుడు బయలును దర్శించినప్పుడు ఇవి లేకుండా పోయినాయి అందుకని నీలో ఉన్నటువంటి నేను ఎక్కడ పుడుతోందో తెలుసుకో అన్నారు భగవాన్ రమణ అది తెలుసుకుంటే ఈ కింద ఉన్నవన్నీ లేనివని నిరూపించబడదాయి అట్లా నిరూపించే పద్ధతిని కందార్థంలో సూచనగా స్వీకరించాడు తెలసిడు ఓహా జగముల జనం నుంచి మరణం వరకు ఉన్నటువంటిది ఇదే ఊహ జగత్తు ఇంతకు మించి ఏమి లేవు ఆ ఊహ చేత లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు చూస్తూ ఉన్నది ఈశ్వరుడు జగత్తు మిథ్య ఉన్నది బ్రహ్మం జగత్తు మిథ్య కానీ ఊహచేత జగత్తు ఉన్నట్లుగా ఈశ్వరుడు అవ్యక్తంగా ఉన్నారు లేదంటే ఈశ్వరుడు లేడు లేడంటే ఎదా కదా లేదు ఇట్లా ఎప్పుడైతే ఈ ఆత్మ అనేటటువంటి వస్తువు లేదు ఈ ధర్మం లేదు ఈ లక్షణం లేదు ఈ స్థితి లేదు ఇంకప్పుడు ఉన్నది జగత్త కదా ఉన్నది ఈ శరీరమే కదా కాబట్టి ఈ శరీరానికి ఆ జగత్తు భోగ్యం కదా నాకు ఈ జగత్తు భోగ్యం కదా కాబట్టి చేత అయినంత మేరకు ఇంద్రియ సుఖభోగాలని బాగా అనుభవించి అనుభవించి అనుభవించి భోగిగా చనిపోతే చాలు ఈ జగత్తు నా భోగ నా సుఖభోగం కొరకే సృజించబడింది నా చేతనే సృజించబడింది లేదు ప్రకృతి పరిణామంలో ఏర్పడింది ఈ పేరున్న బిడ్కో ఇట్లా అనేక రకాలైనటువంటి ఊహల చేత సాంప్రదాయ భేదాలు ఏర్పడ్డాయి మతములు ఏర్పడ్డాయి కులములు ఏర్పడ్డాయి వాసనలు ఏర్పడ్డాయి రుణత్రయములు ఏర్పడ్డాయి తాపత్రయములు ఏర్పడ్డాయి ఈ రీతిగా ఎప్పుడైతే అవి చిలవల పలవలగా ఊహలు చేయగా చేయగా చేయగా భేదుద్ధి విరహిత అవలసినటువంటి స్థితి పోయి భేదబుద్ధి బాగా బలపడిపోయి కాబట్టి తెలిసి ఊహను జగమును రెండింటినీ నిరసించాలి అప్పుడు జగదాధార స్థితి తెలుస్తుంది ఇప్పటి వరకు ఈ జగదాధార స్థితి తెలుసు కాబట్టి ధ్యానం ఎందుకు చేయాలయ్యా అంటే ప్రయత్నించి ఊహను విడవటం కోసం ఓహే భయాన్ని కలిగిస్తుంది ఓహే మృత్యు భయాన్ని కూడా కలిగిస్తుంది కాబట్టి ఎవరైతే ఈశ్వరుని యొక్క శరణాగతిని పొందారో వాళ్ళు అభయస్థితిలో ఉండాలి వాడు ఊహ చేయడం వాడికి ఊహ చేయవలసిన అవసరం లేదు ఉన్నది ఉన్నట్లుగా ఈశ్వరానుగ్రహంగా స్వీకరిస్తాడు లభించింది కాదనడు ఏమీ కోరడు ఈ రీతిగా ఎప్పుడైతే సహజంగా ఉంటాడో అప్పుడు ఈ ఊహా జగము అప్పుడు ఈ ఊహ ఈ జగము రెండు లేనివైపోయినాయి ఎప్పుడైతే ఊహ లేదో అప్పుడు కళకి అవకాశం లేదు అప్పుడు ఆ వర్ణ చిత్రాలకు వేటికే అవకాశం లేదు అప్పుడు జగద్భావంతో కూడా పంది కూడా పని ्यह नैनेवरना ने केवल ने ने स्वरूप नीन परड़ परात्परु इला विज्ञान नौका కాబట్టి పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి అనే మొక్కంతో ఈ విజ్ఞాన నౌక అనేటటువంటి అద్వైత స్తోత్ర రత్నావళిలో భాగం అన్నమాట ఈ విజ్ఞాన నౌకని అందరూ అనుసంధానం చేయాలి సాధకులందరూ కూడా ఆ మకుటానైనా అనుసంధానం చేయాలి పరం బ్రహ్మ నిత్యం చాలా విశేషం కాబట్టి బ్రహ్మము అనే స్థితి నుంచి పరము అనే స్థితికి ఎదగడానికి ఈ విజ్ఞాన ఒక ఉపయోగం అటువంటి పద్ధతిగా శంకర భగవత్పాదులు దాన్ని అందించారు దయాళు గురు బ్రహ్మ నిష్టం ప్రశాంతం విచార్య స్వరూపే అహం బ్రహ్మ వృత్క గమ్యం నిత్యం అతి వాక్యే అనేటటువంటిది ఈ సూచన ఇందులో ఉంది నిషేధిస్తూ పోవాలట ఆ కర్తని నిషేధిస్తూ పోవాలట ఆధారాన్ని నిషేధిస్తూ పోవాలట ఆవరణను నిషేధిస్తూ పోవాలట ఆ నిషేధే కృతే నేతి నేతీతి వాక్యనే అక్కడ ఏదైతే చెప్పారో దానిని అందార్థంలో సూటిగా చెప్పారు తెలిసి తెలిసి విడుము ఊహ జగన్ సూటిగా వయసారి శంకర భగవత్పాదులు అలాగే కృష్ణదేశివ ప్రభువుడు ఊహాతోడుతన్ తెల శుడు ఊహా జగమో అలా నేతి నేతి మహావాక్యంతో అన్ని స్థితులను నిరసిస్తే దేవుడు ఈశ్వరుడు ఆత్మ బ్రహ్మ పరబ్రహ్మ వేదాంత వాక్య సముచ్చయమంతా ఏ ఏ స్థితులనైతే నిర్ధారణ చేస్తూ పోయిందో ఉన్నది ఇది ఉన్నది ఇది ఉన్నది ఇది ఉన్నది అనే అధిష్టాన ఆశ్రయ పద్ధతి ఇది లేనిది ఇది లేనిది ఇది లేనిది ఇది లేనిదని కెలశివుడును ఊహ జగ లా అనేక రకాలైనటువంటి అష్టాదశ పురాణములు కూడా ఆయా ఊహా సంబంధమైనటువంటి బుద్ధి వికాసాన్ని అందించే ప్రయత్నం చేసి అవ్యక్తంగా ఉన్నటువంటి దివ్యత్వాన్ని వ్యక్తరూపంగా ఉన్నటువంటి స్థితిలో బాల్యంలో కూడా అర్థం చేసుకోగలిగే స్థాయికి అష్టాదశ పురాణాలు వేసభగవాను చర్చి కాబట్టి కర్మ మార్గం నుంచి భక్తి మార్గానికి భక్తి మార్గం నుంచి జ్ఞాన మార్గానికి మానవుడు పరిణామం చెంది జ్ఞానాజ్ఞాన విరహితమైనటువంటి పూర్ణబోధాంతర్గతమైనటువంటి అచల పరిపూర్ణ రాజయోగ స్థితికి ఎదగాలి ఎదగాలంటే ఊహని జగత్తుని విడవాలి వేరే మార్గం కారణం ఏమిటంటే ఊహిస్తూ ఉన్నంతకాలం అది ఊహిస్తూ వివేకము విజ్ఞానము అని రెండు ఉన్నాయి కదా ఇందులో వివేకం ఉన్నవాడికి ఊహ ఉండదు ఊహ లేని వాడికి విజ్ఞానం కాబట్టి అజ్ఞానం నుంచి జ్ఞానస్థితికి ఎదగాలంటే ఊహ ఉండాలి జ్ఞానాన్ని ఆచరించి విజ్ఞాన స్థితికి రావాలన్నా కూడా ఊహ ఉండాలి కానీ విజ్ఞానం వలన రావలసినటువంటి వివేకమనే నిర్ణయం రావాలంటే మాత్రం ఊహను విడవాలి వివేకం ద్వారా నిర్ణయమైనటువంటి ఊహారహిత ఆలోచనారహిత నిర్వాణ సహిత ఆత్మసాక్షాత్కార జ్ఞానయుత ఆత్మనిష్ఠుడై ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడిప్పుడు సంకల్పాన్ని విడిచాడు నిస్సంకల్పాన్ని విడిచాడు నిర్వికల్పాన్ని విడిచాడు సహజ నిర్వికల్పాన్ని విడిచాడు ఈ నాలుగిటికి ఎరుకని పేరు సంకల్పానికి నిస్సంకల్పానికి నిర్వికల్పానికి సహజ నిర్వికల్పానికి నాలుగింటికి కలిపి ఎరుక అని పేరు అది ఏ పేరు అన్న ఏ ఎరుకైనా ఎరుకే కాబట్టి సాధారణంగా అందరూ ఏమనుకుంటారంటే మనస్సు అనేటటువంటి తలంలో వచ్చే ఆలోచనలే సంకల్పాలని అనుకుంటారు అవి సంకల్పాలకు ఏ సంకల్పశక్తి చేత ప్రథమ విస్ఫోటనం జరిగి బ్రహ్మాండం ఏర్పడిందో ఆ ప్రణవనాదోద్భవమైనటువంటి స్థానం పేరు సంకల్పం అట్లాగే శరీర ప్రాణ మనోబుద్ధి అంతర్గతమై ఉన్నటువంటి స్వస్వరూప జ్ఞానము స్వప్రకాశము స్వీయ చైతన్యము ఉన్నటువంటి అష్టదళ పద్మస్థానమైనటువంటి హృదయస్థాన మధ్యంలో ఉన్నటువంటిది సంకల్పం అందువలనే కేంద్రనాడీ వ్యవస్థలో హైపోథాలమస్కి చాలా ముఖ్యమైనటువంటి స్థానం ప్రతి జీవిలో ఉన్నటువంటి आकलीद्र भरुत्पत्ति शरीर उष्णोग्रता रक्त प्रसरण श्वासक्रिया अनियंत्रित चर्लूड़ा हईपोथालमस्ने स्थावालमस् प्रभाव चेत कल దీన్ని జాగర్తగా గుర్తిరిగినటువంటి మహర్షులు ఏం చేశారంటే కపాల కుహర మధ్యస్థానంలో దృష్టిని కేంద్రీకరించారు మనకు చాలా చోట్ల ఆకాశం ఉంది హృదయ కుహరం కపాల కుహరం రెండు కుహర స్థానములు చెప్పబడతాయి సాధకులు మొదట అనాహత చక్ర మధ్యస్థానంలో దృష్టిని కేంద్రీకరించాలని ఆ తదుపరి అజ్ఞాచక్రాన్ని దాటినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సహస్రారాన్ని దాటిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కపాలకుహర మధ్యస్థానంలో ఆ భూమాస్థానంలో ఆ బ్రహ్మరంధ్ర స్థానంలో దృష్టిని కేంద్రీకరించి ఉన్మని మనోన్మని అవస్థలను అనుభవించి ఆ ఉన్మని మనోన్మని అవస్థలను అనుభూతమయ్యేటప్పుడు ఏర్పడేటటువంటి సంకల్ప నిస్సంకల్ప నిర్వికల్ప సహజ నిర్వికల్ప స్థితి ఈ కింద వాటికి ఏం పని లేదు ఆ వరకు సాధన వెళ్ళినటువంటి వాళ్ళు అలా నిలకడగలిగి తుర్యనిష్ఠులై ఉన్నటువంటి వాళ్లకు మాత్రమే సంకల్పం అంటే ఏమిటో అంటే ఆ సంకల్పం యొక్క ప్రభావం ఎంతో తెలుస్తుంది दानेमर्थ्यमेट काबी सद्गुमूर्ति देशिकेंद्री आश्रे दे वालू चलने अंशमेंटे वदा सहज निर्विकल सामधिष्ट निजा की सहज निर्विकल की सधि अधि निर्णय षड सो अभी सविकल निर्विकल अंतरमी बाह्यमी शब्दी दृश्यान विद्धमनी आरतेरवल आर भेदमु अभूतम का स्यम आत्मसाक्षात्कार तुरी मरू तुरी चवरी मेट्लू कदा ब्रह्मनिष्ठ परब्रह्म అవి మరి ఉన్మని మనోన్మని అవస్థల అవతల ఉన్నాయి కాబట్టి వీళ్ళు సహజ నిర్వికల్ప సమాధి అన్నారు వీళ్ళకి ఈ షడ్విధ సమాధుల్లోకి రాద ఇవన్నీ ఉన్మని కిందే దాటిన వాళ్ళకే ఆ సహజ నిర్వికల్ప సమాధి అలాంటి స్థితి నుంచి దేశికుడు తనను ఆశ్రయించినటువంటి వాడిని ఉద్ధరించ పూనుకున్నాడు అది సంకల్పం సద్గురుమూర్తి ఆశ్రయించిన సత్యష్యుణ్ణి ఒక్కసారి అపాదమస్తకం అలా తేరి పార చూశాడు సూటిగా ఆయన కళలోకి చూశాడు సూటిగా ఆ హృదయ స్థానంలోకి తునుగు చూశాడు సూటిగా ఆ యొక్క చైతన్యంలోకి సంకల్పం ద్వారా ప్రవేశించేశాడు సూటిగా తన హృదయంలో స్థానమిచ్చేశాడు సూటిగా శిష్యుడే లేకుండా పోయాడు సూటిగా గురు శిష్యులు ఒకటాయే గురు తిరుగు లేకపోస అనేటటువంటి ఉన్మని మనోన్మని అవస్థల అవతలకి చేరాడు ఇరుక విడిచాడు బయలు స్థితిలో నిలకడుకున్నాడు ఈ నడకంతా కూడా తెలిసి విడుము ఓహ జగముల అన్న ఒక సూచనలో ఈ మెరగున చేతి ఆవలి మాటను ఈ తెరగని తెలియ ఎవరుండే రటు మీద ఊహతోడుతన్ తెలసిడు జగములన్ చాతుర్మాస వ్రతంలో శయన ఏకాదశి నుంచి ఉత్థాన ఏకాదశి వరకు జరిగేటటువంటి నాలుగు మాసములకు చాతుర్మాస వ్రతం అని పేరు ఈ కార్తీక మాసంలో వచ్చిన ఏకాదశికి ఉత్థాన ఏకాదశి అని మరి ఆ శయన ఏకాదశి నుంచి ఉత్థాన ఏకాదశి వరకు కూడా మహావిష్ణువు సహజ నిర్వికల్ప సమాధినిష్ఠుడై ఉంటాడు ఇప్పుడు లేస్తాడట ఇక ఆయన అంటే సంకల్పానికి పూనుతాడు అనమాట అంటే ఇప్పటివరకు సంకల్పంలోకి దిగిరాడు ఈ ఉత్న ఏకాదశి నుంచి సంకల్పంలోకి దిగి వస్తాడు దిగి వచ్చి ఇక సృష్టి భారాన్ని తను ఈ పద్ధతిగా సంజ్ఞారూపకమైన బోధనలు మన పర్వటినాలన్నిటి వెనకాల ఉన్నాయి అంటే వాస్తవానికి అయితే సాధకులు చాలా జాగ్రత్త వహించవలసినటువంటి కాలం అన్నమాట ఇక్కడి నుంచి రాబోయే ఉత్తరాయణ పుణ్యకాలానికి సాధకులందరూ సిద్ధపడాలన్నమాట సిద్ధపడి దివ్యత్వాన్ని సాధించాలి అది పుణ్యకాలం అంటే అర్థం పుణ్యకాలం అంటే మానవత్వ స్థితి నుంచి దివ్యత్వ స్థితికి ఎదిగి దైవీ దర్శన స్థితిని పొంది ఆ దివ్యత్వ స్థితి ఏదో నిలకడతింది నేను బదులు నేను స్థానంలో ఈశ్వరుణ్ణి ప్రతిష్ఠించి ఈశ్వరుడే కర్తగా ఈ జీవనయానాన్ని నడిపేస్తూ ఆ ఈశ్వరుడు ఏ సహజ నిర్వికల్ప సమాధినిష్టలో లేడో దానిని గుర్తెరిగే పనిలో పడాలట అది పుణ్యకాలం అంటే అది పుణ్యం అంటే అందుకు సాధన అందుకు వ్రతం అందుకు దీక్ష అందుకు అన్ని సాధనలు అన్ని కర్మ మార్గములు అన్ని భక్తి మార్గములు జ్ఞానాదేవత కైవల్యం జ్ఞానానికంటే పవిత్రత ఏదీ లేదు కానీ ప్రాథమిక దిశలో ఎలా ఉంటాడంటే वस्त्र मुंट मैल पड़ा मलिप्डने प्रारंभिस्त शुचि शुभ्रता चाल अवसर बाह्याभ्यार शौचन लेको एकाग्रता निवर आरोग्य चुड़ सामजन चुड़ती इंटे बैठ पोस्ते अद्त सामाजा ने पाड़जे अद्त मन इंटे वे मन आर पाँच అలాగే ఊరివారి చెత్త అంతంతా తెచ్చి మన మనసులో పోస్తే చివరికదో పెద్ద చెత్త బుడలాగా నీవే భరించలేని స్థితికి వచ్చేసి అలాగే అష్టప్రకృతులు కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే మన్మనాభవమద్భక్తో మధ్యాజీ మా భగవద్గీత కొన్ని సూత్రాలని మర్మగర్భంగా నర్మగర్భంగా అందించింది ఏం చేయమంటావయ్యా బాబు నన్ను ఏం చేయమంటావా అని అర్జునుడు వేడుకుంటాడు నువ్వు ఏమిటి ఏమిటి ఏమిటి ఏమిటో చెప్పేస్తున్నావు ఎక్కడెక్కడో చెప్పేస్తున్నావు నాకు అర్థం కానివని చెప్పేస్తున్నాం నేను ఇంతవరకు విననివన్నీ చెప్పేస్తున్నావు నాకు తెలియనివన్నీ చెప్పేస్తున్నావు ఇవన్నీ నేను ఒకేసారి అర్థం చేసేసుకోమంటున్నావు ఒకేసారి తెలిసేసుకోమంటున్నావు ఒకేసారి నీ నన్ను ఉండమంటున్నావు నాకు ఎలా సాధ్యం అయ్యా అని అడిగాడు అడిగితే మరీ అంత కంగారుడమాకనైనా మన్మనాభవమద్భక్తో మధ్యాజీ మా నమస్కూరు సదా నన్నే చింతిస్తూ ఉండు చింతన చింతన వలన చింత దూరం అయిపో మనం చింతపడడానికైనా సిద్ధపడుతున్నాం కానీ చింతన చేయడానికి సిద్ధపడటం వృద్ధాప్యంలో ర్కెల వల నీవు చింతల చెల మాయల దెయ్యానివే మనసా తెగిన పతంగానివే లేనిది కోరేవు ఉన్నది వదలేవు ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు ఈ తత్వంలో ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు చాలా గొప్పగా వేశారీ అంటే భ్రష్టత అంటూ గనక చెందడం మొదలైతే చాలా చాలా చాలా చాలా చాలా చిట్ట చివరి పరమపద సోపాన పఠంలో ఆ పెద్దను పామునోట్లో పడ్డా కూడా మళ్ళీ మొదటి పొడి ఈ కింద నుంచి ఆ పటమంతా ఎక్కడానికి మళ్ళీ యుగములు పుడుతుందట ఒక పొరపాటుకు యుగములు పోగిలేవు మౌనమని భాష ఓ మూగమనస ఆ మనసుకును మౌనాన్ని కనుక అభ్యాసం చేస్తే వాంగ్ మౌనం చాలదు మానసిక మౌనం కూడా చాలదు సంకల్పాన్ని దాటాలంటే ఈశ్వరీయ మౌనం ఉండాలి కాబట్టి ఆ ఈశ్వరీయ మౌనం తెలిసిన వాళ్ళెవరో వాళ్ళు దేశి వారికి మౌన వ్యాఖ్య తెలిసినవారు వారు దక్షిణామూర్తి అటువంటి దేశిగుడు చేత నీ ఎరుక తొలగించబడిందట ఎలా తొలగించబడిందట ఆ తెరగున చేతి అయిపోయింది తెలిసి విడుము ఊహ జగమన్ అది నీ బాధ నీ ప్రయత్నం నీ సాధన నీ వ్యవహారం తీవ్ర వైరాగ్యం తీవ్రమో స్వేచ్ఛ అదంతా నీది చతుర్విధ శుశ్రూషలు సాధన చదుష్టయ సంపత్తి నిత్యానిత్య వివేకం ఆత్మానాత్మ వివేకం కార్యకారణ వివేకం సదసద్వివేకం దృగ్దృశ్య వివేకం ఇదంతా నీ వ్యవహారం చేసేవు చేసి చివరికి చేరి చేరు చేరి చేరి మూలా ప్రకృతి అఖండ ఇరుక స్థితి దాకా తెలుసుకున్నావు ఇప్పుడు విడవాలి చిట్ట చివర మొదట్లో కాదు అఖండ ఎరుకన్న స్థితిలో విడిపింపజేయాలి అంటే అత్తెరగున చేస్తే అత్తెరగున చేస్తే అంటే అర్థం ఏమిటంటే రెపపాటులో బయలు దర్శనం అయిపోయిందంటే అది దేశకుని యొక్క సంకల్ప ప్రభావం చదువు అది ఆ మహానుభావుడు సంకల్పిస్తే జరిగేటటువంటి పని రేపపాటులో బయలు అయిపోయింది ఎప్పుడైతే బయలు అయిపోయిందో చూడపోతే తాను లేడు అతడు తాను ఇప్పటివరకు చూసుకుంటూ వచ్చిన పరమపద సోపాన పడంలో ఉన్న ఏవీ లేవు ఇంద్రియాలు లేవు గోళకాలు లేవు తత్వాలు లేవు పంచశక్తులు లేవు పంచ లేవు పంచ బ్రహ్మలు ఏవీ లేవు పంచకోశాలు లేవు విషయాలు ఏ పంచకము కేవల పరశివం పరశివం అంటానికి కూడా వీలు లేనిది బయలు అంటానికి వీలు లేని అందుకనేమన్నారు ఉత్తబయల్ అట్లా తెలియా ఈ ఉత్తబట్ట బయలు ఏమీ లేదు ద్వాదశాక్షత్తరగున చేస్త ఆ బయలును దర్శింపజేసారు ఆవలి మాటను ఇరగని తెలియ ఈశ్వరీయమౌన స్థితిలో ఉండి సహజ నిర్వికల్ప సమాధినిష్ఠుడై ఉండి దానవతలున్న బయలుస్థితి ఎందు నిలకడ చెంది దృఢీకరించబడి ఉన్న ఉన్నట్లుగా ఉండి విరాడ్ రూప విశ్వరూప అవ్యాకృత పరమాత్మ హిరణ్య ఈశ్వర దేహములన్నింటినీ ఉత్పత్తి లయములన్నీ ఎరిగిన వాడై దశ అష్టతను నిరసనం చేసినవాడై షోడశావస్థల నిరసనం చేసినవాడై నాలుగు మహావాక్యములను అవాంతర వాక్యముల చేత నిరసన చేసినవాడై అజాతవాదమును నిరసన చేసినవాడై వివర్తవాదమును కూడా నిరసన చేసినవాడై వాదభేదములు వదలిపాయను నాదప్పుడే నశ్యమాయను నాదాంతరంగుడో బ్రహ్మములు తెలియడమే కష్టం అంటే నాదం అప్పుడే నశ్యమైనటువంటి శూన్యమునకు ఆవల ఈ నాదం ఆ శూన్యంలో లేదు ఈ కళ ఆ శూన్యంలో లేదు ఈ బిందువు ఆ శూన్యంలో లేదు కాబట్టి దానవతల దానవతల దానవతల పరాత్వరం అట్టి మౌన వ్యాఖ్య స్థితికి చేరేడు ఇప్పుడు మౌన వ్యాఖ్యలో మాట లేద అందుకనే ఉన్నారు అందుకే మౌనము పూనెన్నట మేల్గొల్పుటకే వచ్చెనట అందుకే మౌనము పూనెన్నట తానే మెహరు బాబా తానే మెహరు బాబా నేక అవతారాలేమో అనేక రకాలైన జీవనాన్ని బోధని అందించడానికి వస్తే మౌనావతారంగా భగవాన్ రమణులు అవతార మెహర్ బాబా వచ్చారు నిజానికి దక్షిణామూర్తి మౌనావతారు చిన్ముద్రే అతనికి చిహ్నమట దక్షిణామూర్తి కూడా ఏ ముద్ర పెట్టారట చిన్ముద్రను పెట్టారు అంతే ఆ చిన్ముద్రలోనే అంత రహస్యం అంతా చెప్పేసినట్టే ఆ చిన్ముద్ర చూపిస్తే చాలు అంతే అయిపోయినట్టే ఆ రెండు మధ్యలో ఉన్న ఖాళీ ఉందే అదే బట్టబై ఏం లేదా ఆ ఏదైతే ఉందో ఆ నెలకడ చెందింది ఏదైతే ఉందో ఈ రెండింటి మధ్య ఉన్న ఖాళీ ఏదైతే ఉందో ఆ పక్కనున్న మూడు వేళ్ళనే త్రిపుటి ఏదైతే లేదు ఈ ద్వీపుటి ఏదైతే లేదు త్రిపుటి ద్విపుళ్ళ బట్టి తెగ కోసి వేసి తెగ కోసి వేసి త్రిపుటి ద్విపుటీ కలిపితే ఎరుక అఖండ ఎరుక త్రిపుడంతా పెండాండం ద్విపుటంతా బ్రహ్మాండం దాని సాక్షి ఇలా జాగ్రత్తగా గమనిస్తే ఆ మౌన వ్యాఖ్యలో అత్తరి ఇత్తరి రెండు సూచనలు వేశాడు ఆ ఒడ్డు ఈ ఒడ్డు తరి అంటే ఒడ్డు అని అర్థం పాశ్చాతంగా చూస్తే గుహుడు అంటాడు శ్రీరామచంద్రమూర్తిని దాటించమంత శ్రీరామచంద్రమూర్తి పడవెక్కేటప్పుడు అందరినీ దరి చేర్చు మహారాజువే ఆ దరినీ చేర్చమని అడుగుతున్నావే నువ్వు దాటలేక కాదులే రామయ తండ్రి నన్ను దయచూడగవచావో రామయ తండ్రి అంటాడు గుహుడు మనం అందరం అలాంటి వాళ్ళమే ఆ గుహ్యాత్ గుహ్యతమం చేత జ్ఞనారాయణో నరహ ఆ గుహ్యాత్ గుహ్యతమని తెలుసుకోవలసినటువంటి గుహుడు లాంటి వాళ్ళ మనం అంటాడు ఆ దేశికేంద్రుడు దక్షిణాంబడు అందుకని ఎప్పుడెప్పుడైతే ఆ శిష్యుడిని కరుణించదలుచుకుంటాడో ఏదో ఒక నెపం చేత ఏదో ఒక సాకు చేత అతనికి దర్శనమిస్తాడు అది కేవలం సంకల్పాన్ని పూనటానికి ఆ దర్శనం ఇవ్వడానికి ఆ తరింప చేయడానికి మాత్రము కల్పించుకున్నటువంటి నెపం వాస్తవానికి వారికి అవేం అవసరం లేదు అంతటి అవ్యాజ కరుణామూర్తులు వారు అటువంటి దేశకేందు ఆయన ఏమంటున్నాడు ఇప్పుడు అత్తరి ఇత్తరి బయలును దర్శించి దృఢీకరించబడిపోయావు మౌన వ్యాఖ్యగా ఉన్నాం అక్కడ ఏ శబ్దము లేదు ఏ నాదము లేదు ఏ చలనము లేదు ఇత్తరి అని ఉన్నాయి అంతే కాబట్టి తెరగున జేస్తి దాటించేశాడు అధి గీ అయిపోయాడు అవతలకి ఆవలి మాటను తెలియనెవరుండేరటు మీద ఊహతోడుతను ఒకసారి ఆ బయలు దర్శన స్థితికి చేరిపోయాడు అనంత విశ్వమే లేనటువంటి బయలు దర్శన స్థితిని పొంది అక్కడ దృఢీకరించబడిపోయాడు ఆ విశ్వోత్పత్తిలయములు బ్రహ్మాండోత్పత్తిలయములు జీవోత్పత్తి లయములు పిల్లలాటల పులికాయను బయలై తెల్లనాయను కలబోధలు చెల్లిపాయను భావమికా భావాభావ వివర్జిత భేదభేద వివర్జితవు విశేషముగా వర్జించబడింది కాబట్టి ఆ లక్షణాలన్నింటినీ తెలసి విడుము ఊహా జగములను ఇదంతా ఈ ఇక్కడి నుంచి అక్కడ దాకా చెప్పబడినదంతా కూడా ఊహచేత సంకల్పంచేత జగత్తులుగా ఎనిమిది ధనువులు ఎనిమిది జగ దశ అధిష్టానములు దశ ప్రళయములు ఎన్ని అధిష్టానములు అంటే అన్ని ప్రళయములు తప్పవు అదంతా కూడా జగమే అదంతా కూడా ఉత్పత్తి లయమే లయము విలయము ప్రళయము మహాప్రళయము అట్లాగే సంకల్పము వికల్పము నిర్వికల్పము సహజ నిర్వికల్పం దానవతల నువ్వు ఎక్కడికి దానవతలా దానవతల తత్పదం తత్పదం దర్శితం ఏనా తస్మై శ్రీగురవే నమ ఆయన పని ఒకటే నువ్వేం చెప్తే దానవతల అంటాడు ఇది తెలుసుకున్నానండి ఇది తెలుసుకున్నానండి ఇది ఉందండి ఇది ఉందండి అలా ఉందండి ఇలా ఉందండి అని తన గురించి తాను చెప్పుకుంటూ ఉంటాడు అదంతా ఊహా జగం ఇప్పుడు ఏం చేశాడట అత్తరీ అవతలకి మార్చేశాడు బయలును దర్శింపజేశాడు మౌన వ్యాఖ్య అర్థం అయిపోయింది అనుభూతం అయిపోయింది ఇంక ఇప్పుడు శబ్దంతో పని నిశ్శబ్దంతో పని కూడా లేదు నాదంతో కూడా పని లేదు నాదాంతరంగితమైనటువంటి తన్వయత్వంతో కూడా పని లేదు నాదరహిత స్థితితో కూడా పని ఆ లేనెరుకతో కూడా పని లేదు ఇప్పుడు బయలుస్థితి ఎందున్నవాడికి లేనెరుకతో కూడా పని సంకల్పంతో పని లేదు శూన్యంతో పని లేదు కాలంతో పని లేదు సంకల్పాతీతంతో లేదు శూన్యాతీతంతో లేదు కాలాతీతంతో కూడా పని లేదు ఉన్నదిన్నట్లుండి విన్న కన్నది ఏడయ్యేయు లేక బాయను విన్నది కన్నది శ్రవణం దర్శనం పిండా శ్రవణం శ్రవణం అన నిధిధ్యాసతో తరించ బ్రహ్మాండం అంతా దర్శనంతో తరించ విన్న కన్నది ఏడ ఏమియు లేక పాయను ఎందుకనిట ఇద్దరి ఉన్నటువంటి ఆ తెరగని తెలియ ఎవరుండేరటు మీద ఆ బయలుస్థితిలో ఉన్నప్పటికీ వీడే లేడు ఎప్పుడైతే వీడే లేడో ఎవడున్నాడని నిర్ణయంగా చెప్తాడు ఇప్పుడు ఇప్పటి వరకు ఏం చేశాడట వాడున్నాడు వీడున్నాడని పాత్రోచితములు వీడున్నాడు వాడున్నాడని అష్టతన నిర్మితములు వాడున్నాడు వీడున్నాడని పెండ బ్రహ్మాండ సాక్షులు వాటి యొక్క వ్యవహారములు వాటి లయములు ఇత్యాదులన్నీ చెప్పుకుంటూ వచ్చాడు ఒక్కసారి వీడు లేనటువంటి స్థితి బయలుస్థితికి చేర్చేశాడు అత్తెర అత్తెరగుణ చేతి అన్నారు ఇక్కడ అందుకే చెప్పేది అన్ని వేదాంత గ్రంథాలన్నీ చెప్పి చెప్పి చెప్పి చెప్పి విచారణ చేసి చేసి చేసి వివరించి వివరించి వివరించి వ్యాఖ్యానించి వ్యాఖ్యానించి చిట్ట చివరి మాటకి అచలమన్న స్థితికి వచ్చేటప్పటికీ ఆ దానిని అనుభవాసక్తి తెలిపిన వాడేవో నిజగురుడు అని వదిలేశాం ఇంకా అది అక్కడేం కుదరదు అన్నమాట కాబట్టి ఎన్ని న్యాయాలు చెప్పినా ఆ న్యాయములన్నీ కూడా ఎదుక పద్ధతులే భ్రమర కీటక న్యాయం అనుకో నేరక్షీర న్యాయం అనుకో బింబ ప్రతిబింబ న్యాయం అనుకో మర్కట కిషోర న్యాయం అనుకో మార్జాల కిషోర న్యాయం అనుకో ఏ రకమైన న్యాయములతో బోధించబడినప్పటికీ తెలియబడినప్పటికీ విన్న కన్నది ఏడ ఏమి లేగవాయను ఇరిగి మేల్కొనవే మేల్కొంది ఒక్కసారి ఆ బయలుస్థితిలో పేర్కొనేటప్పటికీ అత్తరగుణ చేతి ఆవలి తిరగని తెలియ ఎవరుండేరటు మీద అక్కడెవరు లేరు ఎందుకని తానే లేడు కాబట్టి అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ శ్రవణమన నిధిధ్యాసులకు సూత్రం అంటే బహిర్ముఖ నుంచి అంతర్ముఖానికి తిప్పడానికి కానీ ఇది చాలదు పరిపూర్ణ బోధకి ఆవల మౌనానికి వామౌనం మానసిక మౌనం ఈశ్వర్మౌనానికి ఆవళ నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతల తద్రహి వస్తుమద్రహిత ఆవరణరేహ నాస్తించ నాహం నాస్తి నా కించన కొంచెము కూడా లేదు ఊహతోడుదశీవుడు ఊహా జగములను ఈ ఊహా జగములను పట్టుకుని ఇచ్చా నిర్ణయాలు ఉంటాయి ఎప్పుడు కాబట్టి ఎవరైతే ఈ ఊహను జగమును ఇచ్చను నిర్ణయాన్ని విడిస్తారో వారే దేశికుడు వారే జన్మరాహిత్యాన్ని పొందినవారు మృత్యుని చేయలేని పిలవలా వెళ్ళనే జన్మరాహిత్యాన్ని పొందినవారు అన్నారంటే వాళ్ళు ఎప్పుడూ పుట్టలేదు ఎప్పుడూ పుట్టిన వాడికి మృత్యువేమిటి మరలా మృత్యువుని జయించడం అదంతా ఊహ కాబట్టి తెలసీవిడు ఊహా జగముల రి ఓ శ్రీగరుభ్యో నమ పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమెవశిష సహనా సహ నోనత్తు సహ వీర్యం కరవహీ తేజస్వివీతమస్ మా విద్షావహీ శాంత శాంతి శాంత స్వురు నిజగరు పరమగురు పరగరు సద్గురు పరబ్రహ్మణే నమీరుభ్యో నమ హరి